మనం ప్రేయర్ మీటింగ్ జాయిన్ చేసుకు స్టార్ట్ చేసుకుందాం అన్న మీ అందరికీ ప్రైజ్ లాడ్ మన మధ్యలో ఉన్న దీపా సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు తర్వాత స్వరాజ్ అన్న పాట ఓకే బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ వాయిస్ వినిపడుతుందా బ్రదర్ వినిపిస్తుంది అక్కర్ థ్యాంక్ యూ ప్రాధం చేసుకుందాం పరిశుధర ప్రేమల దేవా కృపల తండ్రి దేవాయేశు ప్రభాక లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హలుడియ రాజ పరిశుద్ధ సర్వశక్తి మంతుడ సర్వాధికారి నీకు వందనాలు తండ్రి జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభ దేవాసూ ప్రభ మా కొరకు తండ్రి రాణయ్యున్న దేవానికి వందనాలు తండ్రి దేవాయేసూ ప్రభ మరి మా కొరకు తండ్రి రాజ్యంలో ప్రభా స్థానం సిద్ధ పరిచితందుకు నీకు వందనాల్ తండ్రి దేవాయేశు ప్రభ మరి న ఆత్మచితం మా అందరికీ నడిపింపు దైత్యం తండ్రి మీ యొక్క ప్రజెస్ మా మధ్యలో ఉంచండి సయ్యా నీకు వందనాలు ప్రభా తండ్రి దేవా ఈ లోకంలో ఎక్కడ చూసామని ప్రభా గలీబిలి ఉంది తండ్రి ఈ యొక్క గలీబిలి నుంచి కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి ప్రభా మీ యొక్క పరిశుద్ధతలు తండ్రి మంతిని ముద్రించుకున్నందుకు తండ్రి నీకు లెక్కలేని వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోతాలు స్తోతాలు తండ్రి ఏ మరి అదే రీతిగా ప్రభా ఇంకెంతమంది అయితే ప్రభా ఈ యొక్క పరిశుద్ధతలు ముద్రతలు ఎంత మంది తెలియరు ప్రభా వారి నందరిని కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపకం తీసుకుని నీ ప్రభా వారిని గాలు మేసుకొని లెక్కరని తండ్రి ప్రతి పరిశుద్ధతలో ముద్రింపబడాల్సిందే ప్రభ సాయపడండి ప్రతి బిడ్డలతో దర్శించని మాట్లాడండి తండ్రి ప్రతి బిడ కూడా ప్రభ మార్మల్సి పొందాల ఈ కోసం ప్రభా ప్రతి కనుకొని జీవించటకు సాయపడమని ప్రార్థన నీకే వందనాలు తండ్రి దేవాయచ్చు ప్రభా రకరకాల రోగాల చేత ప్రభ ఎంతో మంది పీడింపబడుతుండగా వారిని అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి వాళ్లకు ప్రభ ప్రతి ఒక్క రోగాల నుంచి వీళ్ళ దయచేని తండ్రి దేవ ప్రతి దేశం పట్ల కనీకరించండి దయ చూపించని ప్రభా ప్రతి దేశం కూడా ప్రభా శాంతి సమాధానం ఐక్యత్యతనింపండి ప్రభ ప్రతి వైరస్ నుంచి కూడా ప్రభా ప్రతి బిడ్డని కాపాడండి ప్రభ రక్షించని ప్రభా దేవ ప్రతి బిడ నీ యొక్క అస్తం తోడించి నడిపించని ప్రభా దేవాస ప్రభ ఎంతో మంది గుడ ప్రభ నీ యొక్క రాకడికి ప్రభా ప్రతి బిడ సిద్ధపడాల్సిందే ఈ లోక మంత్రులు గూడప్రభ ప్రతి నాల్కలు ప్రభ నేను స్తుంచాల్సిందే ప్రతి మోఖలు వంగాల్సిందే తండ్రి దేవ ప్రతి వారిని సన్నిధికి గాలం మిసుకొని తండ్రి దేవాయస్రభ మరి ప్రతి బిడగుడు ప్రభాని యొక్క వాక్యం వినాలా వాక్యాన్ని సరిగా నడుచుకునేటకు తండ్రి ప్రతి బిడగుడు ప్రభా వాక్యానికి విధంగా కలిగి నడుచుకునేటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం అదే రీతిగా తండ్రి మరి పాటల ద్వారా మనం పొందండి వాకు చేత మాట్లాడి తండండి రాలేని ఎంతమంది అవుతున్నారు ప్రభా వరణందరినీ కూడా ప్రభా నీ కృపలో జ్ఞాపం చేసుకుని సన్నిధికి యశు ప్రభావ మన ఆదివంతం ప్రభావ మీరే తోడై నడిపిస్తారని యేసుక్రిస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అన్నా స్వరాజ్ అన్న మీరు పాట పాడండి అమ్మ అన్నా ప్రైజ్ వాడాను అందరికీ వినిపిస్తుందనా వాయిస్ వినిపిస్తుందమ్మ ఓకే అన్నా అందరికీ ప్రైజ్ లో పాట పాడుకున్నాను వేలాది దూతల గలములతో కొనిడు చున్ననాయే నారదనా తు మధుర స్వరముల గలతో వేలా విదూతల దళములతో కొనియాడ బడు చున్ననాయాదనా మహదానంద మే నలు పరవశ నిన్ను శృతించిన ప్రతీక్షణం మహదానంద మే నిన్ను శృతించిన ప్రతీక్షణం తుమధుర పరములగా నలతో వేలాది దూతల గలములతో కొని ఆడబడుచున్న నా ఏయ్యా నీకే నా రాదనా ఏడారి త్రోవలనే నడిపిన ఎరు గని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడసిన జయ నా విజయ డారిత్రోవలో నే నడచిన తిరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నీవే నీవే నానందము నీవే నీవే నాదారము వే నివేనానందము నీవే నాము సుమధుర పరములగాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నాయకే నారదనా తుమర పరముల గలతో వీలాది దూతల గలములతోనియాడ బ నీకే నారదనా పూర్ణమై నీచితమే అనుకూలమై నకల్ప మే గరిగించు చున్నావు నను విడవకా నాదైర్యముని వే సంపూర్ణమైన నిచిస్త అనుకూలమైన సంకల్ప మే గరిగించు చున్నావు నను విడువకా నాదైర్యముని వేద య గీతము నివే నివేనాస్తుతి గీతము నివే నివేనాదేయ గీతము నివే నస్తుతి గీతము సుమధురముల గలతో వేలా విదూతల గలములతో కునియాడ బడు చూనా నీకే నారదనా సుమర సరముల గన వేలాదూతల గలములతో కొనియాడ బడు చున్న ఏ సయే నారదన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పార్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పార్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నివే నివే నాశయము నీకే నీకే నారదనా నివే నివే నాశయము నీకే నారదనా తుమధర సరములగా నాలతో వేలా దిదూతల గలములతో కొని ఆడ బడు చున్నీకే నారదనా తుమర సరముల గో వల గలములతో కొని ఆడబడుచున్న నా ఏయ్యా నీకే నా ఆరాధనా మహదానందమే నాలో పరవశమే నిన్నుస్తూ తిన ప్రతీక్షణం మహదానందమే నలో పరవశమే నిన్నుస్తూ సుమర కరముల గలతో వేలా దిదూతల గలములతో కొనియాడబడు చున్న నీకే నారదనా సుమరకరముల గలతో వేలా విదూతల గనములతో కొని ఆడబడు మీరు వాక్స్ నెంబర్ బ్రదర్స్ కి సిస్టర్స్ కి నా అంద నా ప్రేజలాడ్ అందరికీ వాక్యం చూసుకుందాం స్తోత్రం పరిశుద్ధరామయమల రజానికి కొందనాల్ ఏసుక్రీస్ రజానికి కొందనాల్ తండ్రి దేవా ఎక్కడ నీ నాములిద్దరు ముగ్గురు ఉంటే అక్కడ మీరు ఉంటున్నారా దేవా మమ్మందల మీద దియండి దేవా మరి నీ ఆత్మను అర్భుదయించండి దినమంత మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలు నిలబెట్టిన దేవానికి కొందనాలు చెల్స్తూ వాక్యం మీరేమో అతను మాట్లాడమని నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మీరు మగదై చేయమని ఏసు కృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెన్షయ గ్రంథయ యషయ నలభై అధ్యాయం ఎనిమిదవ వచనం ఏషియా నలభై ఒకటి ఎనిమిదవ వచనంలో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ నా సేవకుడు అయిన ఇజ్రాయిలు నేను ఏర్పరచుకునే యాకోబు నా సే నా స్నేహితుడైన అబ్రహము సంతానమ్మ ఇక్కడ దేవుడు ఏమంటుడు నా సేవకుడైన ఇజ్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు అని దేవుడు మాట్లాడుతూ ఉండు ఇజ్రాయల్ ఫస్ట్ యాకోబు ఉండే యాకోబు తర్వాత ఏమైందంటే ఇజ్రాయల్ గా కాబట్టి దేవుడు ఏమంటు నా సేవకుడైన ఇజ్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అబ్రాహాం అంట దేవునికి ఎట్లుండట స్నేహితుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము సంతానమా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రాహాము సంతానమా అని ఇక్కడ మాట్లాడతా ఉండు దేవుడు మనతోని కూడా మాట్లాడుతూ ఉండు ఇజ్రాయల్ అని ఇక్కడ మనతోని మాట్లాడుతుండు ఆనాడు శరీ శారీరకంగా ఇజ్రాయల్తోని మాట్లాడు ఈ రోజు మనతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిర్గమ పంతొమ్మిదో అధ్యాయము మిర్గమ్మ కాండం పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో పంతొమ్మిది ఐదులో ఇక్కడ ఏమంటుంటే కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా ఇబ్బందిను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు సకీయ సంపాద్య మగుదురు ఇక్కడుందంట దేవుడు ఇక్కడ ఏమంటుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా ఇబ్బందను అనుసరించి నడిచిన ఆయన మాట ఎట్లు వినాలంట శ్రద్ధగా వినాలంట ఆయన ఇబ్బందిను అనుసరించాలంట నడిచినడల మీరు సమస్త దేశ జనులలో నాకు సకీయ సంపద్య సమస్త దేశంలోనూ నాకు సఖ్య సకీయ సంపద్య దేవుడు అంటా ఆయన మాటను అంట మనం శ్రద్ధగా వినాలంట ఆయన మాటని ఆయన ఇబ్బందిని అనుసరించి నడవాలంట ఆయన మాట వినాలి అనుసరించాలి మన జీవితంలో అవలబించుకోవాలి ఇతరులకి మనము ప్రకటించాలి ఈ రోజు మనము ఇతరులకి చెప్పుతున్నామా అది మనము గ్రహించుకోవాలి దేవుడు అదే మనతోని మాట్లాడుతా ఉన్నాడు యోహానుసువార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు ఇక్కడ ఏమంటుండే యోహానుసువార్త పద్నాలుగు పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఏమంటుండే యోహాను వార్త నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు అంటుడు ఇక్కడ ఏమంటుండడు దేవుడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినలా మీరు నా స్నేహితులై ఉందరు అని దేవుడు అంటుండు ఆయన ఆజ్ఞాపించిన అన్నిటినీ చేసేనంట ఆయనకి మనం ఎట్టుంటామంట అబ్రహాము స్నేహితుడై ఉన్నాడు మనం కూడా స్నేహితులై ఉండాలంట దేవునికి స్నేహితుడు ఎట్లా ఉంటాడంట స్నేహితుడు మాట వింటాడు కాబట్టి మనం కూడా దేవునికి స్నేహితులు లాగానే ఉండాలి ఆయన మాట మనము వినాలి దాసుడు తన యజమానుడు చేయుదాని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న మీకు తెలియ స్నేహితులం కాబట్టి దేవుడు మనకన్నీ తెలియస్తా కాబట్టి ఆ స్నేహితుడు గొప్ప స్నేహితుడు కాబట్టి మనము ఆయన మాట వింటున్నాం కాబట్టి ఆ యజమానుడు కాబట్టి ఆ దేవుడు మాట మనం వింటున్నాం కాబట్టి మనం ఎట్లున్నామంట దేవునికి స్నేహితుల్లాగా ఉన్నాం కాబట్టి స్నేహితులుగా ఉన్నాం కాబట్టి ఆ స్నేహితుల దగ్గర మనం ఎటుండాలట నమ్మకంగా ఉండాలి ఆ స్నేహితుల దగ్గర ఎట్టుండట మనం నమ్మకంగా ఉండాలి మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుస్తా ఉన్నాడు మీరు నాకు స్నేహితులని దేవుడు అంటు స్నేహితులని దేవుడు మనల్ని పిలుస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చెప్పిన తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మనం స్నేహితులు కాబట్టి దేవుడు మనం ప్రతిరోజు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క దేవుడు మాట మనం ఎట్లా వినాలంట శ్రద్ధగా వినాలంట శ్రద్ధగా వింటే ఎవరి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో దేవుడు మాట మనము జాగ్రత్తగా వినాలంట శ్రద్ధగా వినాలంట ఆయన ఆజ్ఞాపించిన దాన్ని మనము చేసి నడుస్తుందంట ఆయనకు స్నేహితుల్లాగా మనము ఉంటాము ఆ యజమానుడు చెప్పినప్పుడు మనము వింటే కాబట్టి దేవుడు మనకి మనకి చూడై ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటావునుడు ఆయన మాట శ్రద్ధగా వినాలి ఆ దేవుడు మాట మనం ఇంటిని అంటాం మనం స్నేహితులుగా ఉంటామనే దేవుడు మనతోని మాట్లాడుతుండడు అదే ఏషయ ఏషయ నలభై అంటుండు భూదిగంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని నీవు నా దాసుడవనియు నిన్ను ఉపేషింపక ఏర్పరచుకుంటున్నాననియు భూదిగంతంలో నుండి నిన్ను దాన్ని నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని నా వాడ నీవు నా దాసుడు అంటుండు మనం ఎట్లున్నామంట దేవుడి దగ్గర దాసుల్లాగా ఉన్నామంట దాసుల్లాగా మనం ఉన్నాము నేను నిన్ను ఉపేషింపక ఇక్కడేమంటుడు నేను నిన్ను నేను నిన్ను ఉపేషింపక ఏర్పరచుకుంటున్నా నీయు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను దేవుడు నీతో ఉన్నాను అంటుడు నీకు తోడై ఉన్నాను అంటుండు దేవుడు లేకపోతే మనం బ్రతకలేము ఎందుకంటే ఆ దేవుడు మనకి ప్రతి విషయంలో మనని కాపాడుతూ వస్తా ఉన్నాడు కరోనా టైంలో కూడా మనని కాపాడినాడు దేవుడు ఇప్పుడు వచ్చే వ్యాధి దారి కా మనని దేవుడు కాపాడుతుంటాడు ఎందుకంటే మనము భయపడడానికి వీలు లేదు అస్సలు భయపడదు భయం ఎప్పుడు వస్తుందంటే దేవుడు లేకపోతేనే మనకు భయం వస్తుంది మనుషులం కాబట్టి భయం వస్తుంది కాబట్టి భయపడడానికి వీలు లేదని ఇక్కడ అంటా ఉన్నాడు నీకు తోడై ఉన్నా దేవుడు భయపడకము నేను ఈ దేవుడనై ఉన్నాను ఏమంటుండు దేవుడు భయపడకము నేను ఈ దేవుడనై ఉన్నాను భయపడడానికి వీలేదు ఒక సమస్య రాగానే ఏదైనా రోహం రాగానే మనమేశం భయపడతా ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాంటే నేను ఈ దేవుడనై ఉన్నాను దిగులు నిన్ను బలపరుస్తా దిగులు పడతా ఉంటాం ఒక సమస్య రాగానే ఆ సమస్యని చూసి మనము దిగులు పడతా ఉంటాము కృంగిపోతా ఉంటాం దేవుడికి అదే అంటున్నాడు దిగులు నిన్ను బలపరుస్తా మనం దిగులు మనం భయపడినా మనల్ని మనుషులు ఎవరు బలపరచలేరు చెప్తారేమో అప్పుడు మట్టి కానీ దేవుడేమంటున్నంటే నేను నిన్ను బలపరుస్తా అంటున్నాడు దేవుడు అంట బలపరశాడంట ఇంకేమంటుడు నీకు సహాయం చేయవాడను నేనే దేవుడే సహాయము చేశాడంట దేవుడు సహాయము చేశాడు ఎందుకంటే ఆయననే నమ్మకమైన దేవుడు ఆయనన్ననే మనం నమ్ముతున్నాం కాబట్టి ఆయన మనం విశ్వాసం పెడుతున్నాం కాబట్టి ఆయననే మనము అడుగుతున్నాం కాబట్టి ఆయన్నే సహాయం చేయాలి ఆయన్నే మనకు సహాయం చేశాడు ఎందుకంటే ఆయన్ని మనం అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు నీతి అనున్న దర్శనాస్తంతో నిన్ను ఆదుకొందును నీతి అనున్న దర్శనాస్తంతో నిన్ను నేను ని ని ఆదుకుంటా అని దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు ఆయన దక్షిణాస్తంతో అంట దేవుడు మనని ఆదుకుంటానంట ఆయన కష్టమే మనకు తోడైనాక మనకి ఎందుకు భయం ఎందుకు మనం భయపడాలి ఎందుకు మనము దిగులు ఎందుకు మనము జడియాలే ధైర్యం ఎందుకు ఇడిచిపెట్టాలి మనము కాబట్టి మనము ధైర్యం కలిగి ఉండాలని దేవుడు మనతోని అంటా ఉన్నాడు సహాయము చేశాడంట ఆయననే మనని ఆదుకుంటాడంట ఇంకేమంటుండ దేవుడు ఇక్కడ నీ మీద కుపపడు వారందరూ సిగ్గుపడి విశ్వము నొందెదరు నీ మీద కుపడు వారందరంట సిగ్గుపడి విశ్వము నొందెదరు కుపమవుతారు మనుషులు కుపమవుతారు మనం కుపమవుతారు దూషిస్తుంటారు ఎన్నో అంటుంటారు కానీ మనము ఏం చేయాలంట మనం మౌనంగా ఉంటేనంట దేవుడు ఏం చేసాడంట వాళ్ళకే సిగ్గు కలవటట్టు చేశాడు నీతో వాదించు మాయమై నశించిపోదురు ఏమీ నితో నీతో వాదించి వారంట మాయమై నశించిపోతనంట దేవుడు అదే మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటు నీతో కలహయించు వారిని నీవు వెతుకుదువు కానీ వారిని కనుగొనలేక పోదువు నీతో యుద్ధము చేయవారు మాయమై పోదురు అభావులు అప్పుడు మనుషులతోని యుద్ధం ఉండే కానీ ఇప్పుడు సైతాంతోనే యుద్ధం ఈ లోకంలో యుద్ధమే లోకంలో యుద్ధమే యుద్ధ పోరాటమే కాబట్టి ఆ యుద్ధంలో మనం ఉన్నాం కాబట్టి ఆ యుద్ధంలో మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలంట దేవుడు మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా విని దాని మనం ఏం చేయాలంట మన జీవితంలో పాటించాలే ఇతరులకు మనము చెప్పటట్టు ఉండాలి మనము భయపడడానికి వీలు లేదు ఏ విషయమైనా కానీ నీకు ఏ బాధ వచ్చినా కానీ ఏ బాధ వచ్చినా కానీ దే విషయంలో మనం బాధపడడానికి వీలు లేదు కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటుండు నేను భయపడకుము దేవుడు ఏమంటుండే ఈరోజు మనతో మాట్లాడుతుండు భయపడకుడే అంటుండు భయపడడానికి వీలు లేదు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినది భయంకరమైన శ్రమలు వచ్చిన దాంట్లో విజయం ఇచ్చే దేవుడు దేవుడు ఆయన కనిపించాడు కానీ దేవుడు అన్ని మన మాటలు వింటా ఉంటాడు మన మాటలు వింటాడు మనం ఏం చేస్తుంది అంతా దేవుడు చూస్తా ఉంటాడు ప్రతి మనకి విజయాన్ని ఇస్తా ఉంటుంటాడు కాబట్టి దేవుడు ఇక్కడ అదే అంటా దేవుడనే యహోవనకు నేను భయపడకము నేను సహాయము చేసేదానని చెప్పచ్చు నీ కుడి చేతి పట్టుకొని ఉన్నాను దేవుడు అంట సహాయము చేశాడంట మన కుడిచే పట్టుకొని దేవుడు ఉన్నాడట కుడిచే పట్టుకొని దేవుడే మనని నడిపిస్తా ఉన్నాక మనం ఎందుకు భయపడాలి దేవుడే నడిపించాక మనం ఎందుకు భయపడడానికి వీలు లేదని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు పురుగు వంటి యాకోబు స్వల్పజనమగు ఇజ్రాయిలు నేను నీకు సహాయము చేయిచున్నాను అని యహోవ సెలవిచ్చుచున్నాడు మన మనమంట ఎలాంటి వారమంట పురుగు వంటి వాళ్ళము పురుగు వంటి కాబట్టి దేవుడు ఈ పురుగు వంటి ఏం చేస్తున్నట దేవుడు మనని భయపడక అని ఉన్నాడు మనకు సహాయము ఆయన్నే చేస్తా ఉన్నాడు కాబట్టి మనమంట భయపడడానికి వీలు లేదు ఆయన మనం పురుగులాగా ఉన్నా కూడా దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు మనకు సహాయము చేస్తా ఉన్నాడు ఇంకేమంటుడు నీ విమోచకుడు ఇస్రాల పరిశుద్ధ దేవుడే దేవుడంట మనకు విమోచకుడు అంట ఆయన్నే పరిశుద్ధ దేవుడంట ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి మనం ఎట్లుండాలి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి ఈ లోకంలో మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మనము మనం నడుస్తున్న నడకనే కానీ మన ప్రవర్తనే కానీ మన చూపులే కానీ మన తలంపులే కానీ ఎట్టుంటున్నాయి ఈ లోకరీతిగా మనం ఎట్టుంటున్నాము లోకంలో ఎట్టుంటున్నాం మనము అని మనము అది మన జీవితాన్ని మనం ప్రతిరోజు మనము పరిశీలించుకోవాలి మనం నడుస్తున్న నడకని ప్రతిరోజు మనము మరి జాగ్రత్తగా పరిశీలించుకుంటే మనము ఈ కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు ఆయన పరిశుద్ధ దేవుడు అంట మనం కూడా అలాంటి పరిశుద్ధంగా మనము జీవించాలనే దేవుడు మనతోని ఇక్కడ మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఏషయా అదే ఏషయా నలభై అధ్యాయము ఆరో వచనంలో ఏమంటుంటే గ్రుడ్డి వారి కనులు బంధింపబడిన వారిని చిరసాల నుండి వెలపలికి తెచ్చుటకును అంట గ్రుడ్డి వారి కనులంట తెరవాలంట అంట గ్రుడ్డివారి కనులంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు దేవుడి వాక్యం తెలిసిన ఉన్నారు తెలియని ఉన్నారు కాబట్టి దేవుడు అంటే గ్రొడ్డి వారి కనులు తెరిచుటకును బంధింపబడిన వారిని చెరల నుండి వెలుపలకి తెచ్చుటకును చాలా చాలా మంది ఎట్లుంటారంట బంధింపబడిరంట భయంకరమైన బంది కట్లలో ఉన్నారంట చాలా మంది భయంకరమైన బంది కట్లలో ఉండరు చెరసాలలో ఉండరు తెచ్చుటకును చీకట్లో నివసించి వారిని బంది నుండి వెలుపలకి తెచ్చుటకును యహోవ నగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను దేవుడే మనంట నీతి విషయంలోనంట పిలిచిందంట చేయి పట్టుకొని ఉన్నాడు నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్న వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను నిన్ను కా ప్రజల కొరకు నిబంధనగాను అన్న వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాడట అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి దేవుడు ఉన్నానని ఇక్కడ అంటా ఉన్నాడు నువ్వు వెలుగుగా ఉన్నావా ఈ రోజు మనం వెలుగుగా మనము ఉన్నామా అన్ని జనులకు వెలుగుగా ఉన్నామా అన్ని జనులు మనం చూసి సాక్ష్యం చెప్తున్నారా అది మనము గ్రహించాలి కాబట్టి అన్ని జనులకు మనం ఎట్టుండాలంట వెలుగుగా ఉండాలని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు మనము విడుదల చేయాలంట చెరుసలలో ఉండరు ఎంతమంది నీ దగ్గరికి వస్తారు నా సమస్యలు ఇట్లా నా బాధలు ఇట్లా నాకు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా అని చెప్తుంటారు అవన్నీ మనము వినాలి విన్ని వింటనంట వాళ్ళని విడుదల చేయడానికి దేవుడి కోసము చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు వింటరు విని దేవుణ్ణి స్వీకరిస్తా ఉంటుంటారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ప్రజల కొరకు నిన్ను నిబంధనగాను అన్నజనులకు వెలుగుగా నిన్ను నియమించి విన్నాను యహోవనగు నేనే ఇది నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను దేవుడంట ఏమంటుండే యహోవనగు నేనే ఇదే నా నామము మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను నీ ద్వారా కార్యము జరుగుతుందంటే మరి ఎవరు నీ ద్వారా జరిపిస్తున్నారు దేవుడే నీ ద్వారా ఉన్నాడు కాబట్టి ఆయన జరిపిస్తుంది కాబట్టి ఆయనకే మహిమ కలగాలి ఆయనకే మహిమ కలగాలంట ఆయన మహిమ ఎవరికి నేను ఇచ్చివాడను కాను నాకు రావాల్సిన సూత్రము విగ్రహంకు చందనీయను విగ్రహం కంట దేవుడు ఇక్కడ అంటుడు దేవుడు ఒక్కడే దేవుడు ఇంకెవరు కాదు ఆయన దేవుడు చాలా మంది అంటారు ఇది అది అంటారుంటారు కానీ దేవుడు ఎందుకంటే ఆ దేవుడు అన్ని సమస్తము చూస్తున్న దేవుడు కాబట్టి ఆయనకే స్తోత్రము చెల్లాలి ఆయననే ఆయనకే మహిమ చెల్లాలి ఆయనకే ఆయన అంటుండ మహిమ నేను ఎవ్వరికి ఇయను ఆయన్నే మహిమ పరచాలే ఆయననే మనము ఘనపరచాలి ఆయనకే స్తోత్రము చెల్లించాలి అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆ దేవునితో దేవుడు మనతో మాట్లాడుతుండు కాబట్టి మనము వెలుగుగానే ఉండాలి మన క్రియల్లో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేవుడి రాకట అతి త్వరలో ఉంది చూస్తా ఉన్నాం భయంకరమైన పరిస్థితులు మనము చూస్తా ఉన్నాం ఈరోజు మనం ఇట్లున్నామంటే దేవుడి యొక్క కృప ఈరోజు మనం ఇట్లు కృపనే మనం మూడు పుట్లు తిండి తింటున్నాము దేవుడు మనకు ఇచ్చిండు కానీ ఆయనని మనం శుతిస్తున్నామా ఆయనని మనం గణపరుస్తున్నామా ఆయనని మనము మహిమ పరుస్తున్నామా అది మనము చూసుకోవాలి దేవుడి ధర మనము ప్రార్థన చేయాలి ఎంత చేసినా దేవుడి ధర మనం తక్కువనే ఎందుకంటే మనల్ని కాపాడుతా ఉన్నాడు దేవుడు దేవుడు మనని సజీవ లెక్కలో నిలబెడతా ఉన్నాడు కాబట్టి ఆ సజీవ లెక్కలో మనం నిలబెడుతుంది కాబట్టి దీనికి మనము భయపడడానికి వీలు లేదని ఇక్కడ అంటా వీలు లేదని దేవుడు మనతోని అంటా అదే ఏషయా ఏషయా నలభై అధ్యాయం మొదటి వచనంలో ఏమంటుంటే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు ఇస్ యహోవా నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ నేను నిన్ను విమోచించి ఉన్నాను దేవుడు మనం సృజించిండు కాబట్టి ఆ దేవుడు ఏమంటే నిన్ను నిన్ను నేను నిర్మించిన కాబట్టి ఇలావు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము దేవుడు విమోచించి ఉన్నాడు కాబట్టి భయపడకుము అని దేవుడు పేరు పెట్టి నిన్ను పిరిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటుడు పేరు పెట్టి దేవుడు పిలిచిండు కాబట్టి మనమంట ఆయన సొత్తు అంట దేవుడు సొత్తు మనము ఆయన సొంతం మనము మన స్వాస్థ్యము ఆయనే కాబట్టి మనకి మనమంట ఆయన సొత్తు అంట నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును నదులో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లి పారవు అని దేవుడు ఇక్కడ అంటుండు జలములో దాటినప్పుడు నేను తోడై ఉంటా నదులో వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లి పారవు నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాళిపోవు జాలలు నిన్ను కాల్చలవు కాల్చవు ఇక్కడ అంటావు ఏది వచ్చినా అలాంటి సమస్య వచ్చినా దేవుడు నిన్ను కాపాడతా అంటుడు ఎందుకంటే ఆయన మాట మనం ఎట్లానంట శ్రద్ధగా వినాలంట ఆయన మాట శ్రద్ధగా వినాలంట ఆయన ఇబ్బందిని గైకొని నడవాలంట అట్లా వింటేనంట దేవుడు మనకి తోడై ఉంటాడని ఇక్కడ అంటా కాబట్టి ఆయన మాట మనం వినాలంట ఇంకేమన్నా నీకు బదులుగా యహోనకు నేను నీ దేవుడనైనా ఇజ్రాయిల్ పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించు నీ ప్రాణమునకు క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఏమంటుండే దేవుడు నిన్ను రక్షిస్తానని అంటా ఉండు ఆయన పరిశుద్ధ దేవుడు కాబట్టి మనల్ని రక్షిస్తాడంట కాబట్టి దేవుడు ఇక్కడ రక్షిస్తానని దేవుడు మాట్లాడతా ఉన్నాడు నీకు బదులుగా కూసు సేబాను ఇచ్చి ఉన్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడ దేవుడు ఏమంటుడు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి ఆయన దృష్టికి ఎటు ఉండాలంటే మనము ప్రియంగా ఉండాలి ప్రియుడుగా ఉండాలి అప్పుడే ఘనుడుగా ఎంచబడతామంట నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను దేవుడు మనల్ని ప్రేమిస్తుండు కాబట్టి మనకి మనుషులని అప్పగిస్తా ఉన్నాడు దేవుడు ఎందుకు మనం ఆయనని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనని ప్రేమిస్తుడు లేకుంటే మనము ఆయనను ప్రేమించకూడ దేవుడు మనకి మనుషులని అప్పగించలేడు మనని ఆయనే మొదట మనం ఆయనని ప్రేమించాలి తర్వాత మన సహోదరులని పొరుగు మనము ప్రేమించాలి మనకి ఎన్ని దేవుడు ఆత్మావరాలు ఆత్మఫలాలు మనకున్నా ఆయన ప్రేమ లేకపోతే అంతే వేస్టే కదా ఆయన ప్రేమ మనకి చాలా అవసరం ముఖ్యంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి కూడా మనము ఉండాలి భయభక్తులు కలిగి ఉంటేనే కదా అన్నీ ఉన్నా మనకి భయభక్తులు లేకపోతే దేవుడు భయభక్తులు లేకపోతే అవి కూడా పెడతమే కాబట్టి ఆయన మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ప్రేమ మన ఉండాలి అప్పుడే అవన్నీ మనకి వర్తిస్తూ కాబట్టి దేవుడు అదే అంటున్నాడు దేవుడంట మనం ఏమంటు నేను నేను ప్రేమించున్నాను అంటుడు దేవుడే మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా దేవుణ్ణి మనము ప్రేమించడము నేర్చుకోవాలి ప్రేమించడం అంటే ఆయన మాట మనం వినడమే ఆయన ప్రేమించడము శ్రద్ధగా ఆయన మాట వినడమే మనము ఆయన ప్రేమించడము ఆయన మాట మనము ప్రకటించడం మన జీవితంలో దాన్ని దాని దాని ప్రకారంగా మనము నడుచుకోవడమే అని దేవుడి కూడా మనతోని ఉన్నాడు కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మనము ఉన్నాం కాబట్టి దేవుడి మనతోనే అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండే దేవుడి ఇక్కడ అదే ఏషయా నలభై మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఏమంటుండంటే మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకున్న కుడి పూర్వకాలపు సంగతులను తలంచకున్న చాలా మంది ఏం చేశారు మున్పటి వెనక వాటిని మనము జ్ఞాపకం చేసుకుంటూ పూర్వకాలపు సంగతులను తలంచకున్న పూర్వకాలపు సంగతులు అంట తలంచకోవద్దు అంట ఇది సడన్లీ మనం ఈ పని సడన్లీ చేసేసినామని అనుకుంటాం కానీ అది అనుకోవడానికి వీలు లేదు అని దేవుడి ఇక్కడ మనతోని అంటా ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేచున్నాను దేవుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేచున్నాను ఇప్పుడే అది ములుచును మీరు దాన్ని ఆలోచింపరా అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన నూతన క్రియ చేచున్నాడు నూతన క్రియ అంటే మనని మనం అనుకోవటం అంటే మన జీవితంలో మనకి ఉంటది ఆశ ఉంట దేవుడు మనకి సహాయం చేశాడు దేవుడు మనని ఆశ ఉంటది అన్ని ఇస్తాడు దేవుడు కానీ మనకి ఏమిచ్చిండు మనకి దేవుడు మనకు ఒక రక్షణ మనకి ఇచ్చిండు మనని రక్షిస్తున్నాడు కాబట్టి ప్రతిది మనం ఆయన మనం రక్షిస్తుండు కాబట్టే మనము ప్రతి దాంట్లో మనము దాంట్లోనే సంతోషించి ముందుకి నడవాలి కాబట్టి దేవుడు నేను ఒక క్రియ మీకు చేయించున్నా అంటే చేసేసి ఆయన కానీ మనం దాన్ని స్వీకరి దాన్ని మనము స్వాధీనము చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి దేవుడు ఇక్కడ అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదంటుండు మనము మున్పటి వాటిని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్న కూడా అని దేవుడు ఇక్కడ అంటుండడు కాబట్టి జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదని దేవుడు మనతోని మాట్లాడుతుంది జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు ఇంకేమంటుండే అదే ఏషేయా నలభై అధ్యాయం ఏషేయా నలభై అధ్యాయము నలభై మొదటి వచనం లేమంటుండే అతని పక్షమున జనములను జయించుటకు నేను అతన్ని కుడి పట్టుకొని ఉన్నాను దేవుడు మళ్ళీ అంటా ఉన్నాడు మన పక్షం అంట జనములను జయించకు దేవుడు ఏం చేసినట్ట మన కుడి చేతి పట్టుకొని ఉన్నాను నేను రాజులను నడికట్లను విప్పెదను ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని రాజుల నడికట్లను దేవుడు ఏం చేసినట్ట విప్పేశాడ ద్వారంలో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని దేవుడు అంటా దేవుడు మళ్ళీ రెండోసారి మనతో అదే మాట్లాడతాను మన కుడి చేతి పట్టుకొనే ఉండడంట దేవుడు పట్టుకొనే ఉండి ముందుకి నడిపిస్తా ఉన్నాడు ఇంకేమంటుండు అని యహోవ తాను అభిషేకించిన కోరేషిని గూర్చి సెలవిచ్చుచున్నాడు కోరేషిని గూర్చి దేవుడు ఏం చూస్తున్నాట సెలవిస్తుందట నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సారాలము చేసేదను ముందుగా పోతాడంట దేవుడు మెట్టగా ఉన్న స్థలము సారాలము చేస్తాడంట ఇత్తడి తలుపులను విరగొట్టేదను ఇన్పగ ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇన్ప గడేలను అని దేవుడు అంటా ఉండు అలాంటి సమస్యలు వచ్చినా కూడా దేవుడు ఏం చేశాట విరగొడతాడంట దేవుడు పగలగొడతాడని ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడతా ఉండు నిన్ను పిలిచిన ఈశ్వర దేవుడైనా యహోవ నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు పేరు పెట్టి పిలిచిందంట ఇక్కడ మనం చూసినాము నువ్వు నా సొత్తు అని అంటుండు దేవుడు పేరు పెట్టి దేవుడు ఈశ్వర దేవుడైనా యహోవనగు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో మరుగైన ధనం ఎక్కిచ్చేదనం ఇప్పుడు చాలా మంది ఉంది అనుకుంటారు అంధకారం ఉన్న స్థలంలో ఉంచబడిన నిధులను అని అనుకుంటాడు కానీ దేవుడు ఇళ్ళ కంచి ఇంకా ఈ వాక్యంలో నుంచి ఇంకా దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు ఇంకా దేవుడు ఒక ధనంని బయలుపరసా ఉంటాడు ఆయననే ధనం ఆయనే ఐశ్వర్యవంతుడు ఆయననే మనం తెలుసుకోవాలి నిధుల నుంచి అంటే దేవుడు అందులో ఇంకా ఏం వాక్యం మనకి ఇంకా తెలుసుకోవాలి మనం మనకి ఇంకేం తెలియదు ఇంకా తెలుసుకుంటా ఉండాలి దేవుడు ధర దాని నుంచి దేవుడు ఏమంటుడు నేను నీకు తెర తెలియపరుస్తా నీకు నేను సహాయము చేస్తా అని నేను నా దగ్గర కూర్చొని నేర్చుకోవాలి అని దేవుడు అంటా కాబట్టి మనము ఆయన దగ్గర కూర్చొని కాబట్టి ఆ దేవుడు ఇంకా మనతోని రోజు రోజు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు దేవుడు మనతోని ప్రతి దేవుడు మనతో మాట్లాడుతూ ఆ మాటలన్నీ మనం వింటా ఉన్నాము మనం రాసుకుంటున్నాం కూడా రాసుకుంటున్నాం రాసుకొని మనం దాన్ని చూస్తా ఉన్నాం ఎవరేం వాక్యం చెప్తున్నా మనం రాసుకుంటున్నాము అక్కడ దేవుడు మనతోని మాట్లాడుతున్న అంధకార స్థలంలో అంట దేవుడు ఇంకేముందో అవన్నీ దేవుడు మనకి ఇంకా బయలుపరచాలి దేవుడు మనతో మాట్లాడాలి మాట్లాడాలంటే దేవుడు మనం ఏం చేయాలంట దేవుడు వాక్యం ధ్యానించాలి దేవుడు శక్తి మనము పొందుకోవాలి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకోవాలి పొందుకుంటేనే దేవుడు మనకి సహాయము చేస్తా ఉంటాడు ఆయన వాక్యాన్ని కూడా మనము ధ్యానించాలి కాబట్టి ఇక్కడ దేవుడు అదే నా సేవకుడైన యాకబు నిమిత్తము నేను ఏర్పరచుకునే ఈ సార్ల నిమిత్తము నేను నీకు నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని దేవుడు నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి నీవు నన్ను ఎరగకున్నప్పటికీ నీకు బిరుదులిచి తిని మనము దేవుని గుర్తెరగలే ఒక్క అప్పుడు దేవుడు మనము ఎరగలే లోకం తట్టున్నప్పుడు మనం దేవుని ఎరగకుండినా కూడా దేవుడు మనల్ని ఎరిగిండు దేవుడు మనం గుర్తెరిగిండు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు మనము కొన్నిసార్లు ఆయన మాట వినకున్న మన మాట మాత్రం ఆయనే వింటా ఉంటాడు దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మనము ఉండాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉండి ఏమంటే నేను యహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు దేవుడు నేను యహోవానే మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు అంటే ఆయననే దేవుడు కాబట్టి ఆ దేవుడు మనతోనే మాట్లాడుతూ కాబట్టి ఆయన మాట మనము వినాలి ఆయన మాట విని మనము ముందుకి నడవాలి కాబట్టి దేవుడి ఇక్కడ అదే అంటా ఉండు దేవుడి ఇక్కడ అదే అంటా ఉండు కాబట్టి యాకోబు రెండో అధ్యాయ ఐదో వచనం ఏమంటుండే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమంతు భాగ్యవంతులు ఇక్కడ దేవుడు ఏమంటుండంటే యాకోబు రాసిన పత్రిక యాకోబు రాస్తా ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు ఈ లోక విషయంలో అంట దరిద్రులైన వారిని అంటే ఏం చేసినట్ట విశ్వాసం భాగ్యవంతులుగాను చేసిండట తాను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంనకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకుని అంటుండు తాను ప్రేమించిన వారినంట దేవుడు ఏం చేసిండ వాగ్దానం చేసిన రాజ్యంనకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా ఏర్పరచుకున్నాడు వారసులుగా చేసిండు దరిద్రులైన వారిని దేవుడు లేవనెత్తండు పెంటకు పొమ్మింది ఆయన బైకి కాబట్టి దేవుడు ప్రేమించిన అని చెప్తా ఉన్నాడు ఆ ప్రేమించింది కాబట్టి అక్కడ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుడు మనతోనే ఈరోజు మనతోనే మాట్లాడుతుండు ఏషేయ నలభై అధ్యాయము ఇరవై వచనంలో ఏమంటుంటే నలభై ఇరవై దేవుడు ఇక్కడ అంటుండు సొమ్మశిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్ శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే దేవుడు ఏం ఇస్తున్నాడో వారికి బలమిచ్చేవాడు ఆయనే ఇస్తాడంట శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే బాలురు సొమ్మసిలదురు అలయ అలియుదురు యవనసులు తప్పక త్రుటిలుదురు యవనసులు అంట తప్పక త్రుటిల్తరు చాలా మంది ఈ కాలం చూస్తే మనం యవనసులు భయంకరంగా చనిపోతా ఉన్నారు భయంకరంగా యువనస్తులు చనిపోతా ఉన్నారు యవనస్తులు పాడైపోతున్నారు కాబట్టి తప్పక వాళ్ళు ఏమైపోతున్న తప్పక త్రుటిల్తా ఉన్నారు కాబట్టి ఆ మనకు దేశంలోన్న ప్రజల కోసం మనము అందరం ప్రార్థన చేస్తున్నాము ఇంకా చేయాలి మన దేశమంతా రక్షణ పొందాలి ఇక్కడ ఇక్కడ ఉందంతా అన్ని దేశాలు దేశమంతా రక్షణ పొందాలే కాబట్టి ఇక్కడ అంటా ఉండు యవనసులంట తప్పక త్రుటిల్తురంట ఏహో కొరకు ఎదురు నూతన బలము పొందుదురు దేవుడి కొరకు ఎదురు చొచ్చేవారంట నూతన బలము పొందుతారంట కాబట్టి ఆయన కొరకే మనం ఎదురు చూడాలంట నూతన బలము మనము పొందాలి వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగుదురు అలయక పరిగెత్తుదురు సుమ్మ శిల్లక నడిచిపోదురంట చూడు దేవుడు బలం ఎందుకు ఇస్తుండడు మనకి ఆయన మాట మనం వింటున్నాం కాబట్టి దేవుడు మనకి బలం ఇస్తున్నాడు కాబట్టి ఆయన మాట వినాలంట వింటనంట దేవుడు ఏం చేస్తుంట సుమ్మశిల్లక మనం నడిచిపోతాము పక్షిరాజ్య వల్ల రెక్కలు చాపి పైకి ఎదుగు అని దేవుడు ఇక్కడ మనతోని మాట్లాడుతుండు ఆయన కొరకే మనము ఎదురు చూడాలంట నూతన బలము పొందుతాము చూడు మనం ఆయన దగ్గర ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎలా బలము ఇస్తా ఉంటాడు ఎలాంటి అయినా శక్తి ఇస్తా ఉంటాడు కాబట్టి దేవుడు అలాంటి కార్యాలు చేసే దేవుడు మేము పనిచేసాగాడు ఒక ఆంటీ వాళ్ళ కొడుకు ఆయనకి దగ్గర ముప్పై రెండు ఏళ్ళు ఉండొచ్చు ఆ బాబుకి కాలు అయితే ఆమె ఏం చేసిందంటే ఇట్లా జరిగిందిరా కొంచెం అంటే ప్రార్థన చేసినాం ప్రార్థన నేను ఇంకొక అమ్మాయి ప్రార్థన చేస్తున్నాం ఆ బాబు ఏం చేసి ఆమె ఏమైనా అంటే ప్రేరాయలు తీసుకొచ్చిరా కొంచెం అంటే సరం తీసుకొచ్చి ఇంకొక అమ్మాయి ఇచ్చింది అది రాసింది ఇప్పుడు ఆయన ఏం చేస్తుందంటే నడుస్తా ఉన్నాడు ఆ బాబు చేసిండు నడుస్తా ఉన్నాడు మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు అక్కడ కార్యము చేసిండు దేవుడే కార్యం చేసిండు అమంటుంది ప్రార్థన చేసిండు కాబట్టి దేవుడు కార్యం చేసిండు ఆయనే నడుస్తా ఉన్నాడు అని చెప్తా ఉంది కాబట్టి అక్కడ దేవుడు మహిమ పొందిండు నేను మేమన్నాము దేవుడు నిజమైన దేవుడు ఆంటీ అక్కడ దేవుడు కార్యము చేసిండు ఆ బాబు నడుస్తా ఉన్నాడు ఆయనంతలో పని చేసుకుంటా ఉన్నాడు చూడు మనము కేవలం మనము మనుషులమే కానీ దేవుడు మనకు అలాంటి శక్తి ఇచ్చిండు కానీ ఆ శక్తిని మనం ఏమి ఇస్తున్నా వాడుకోలేక పోతా ఉన్నాం దేవుడు శక్తి ఇచ్చిండు కానీ ఆ శక్తిని మనం ఏమిస్తున్నా వాడుకోలేక పోతా ఉన్నాము మనము సమయం అంతా వేస్ట్ చేస్తా ఉన్నాము ఆ సమయాన్ని వాడుకుంటలేము దేవుడు కోసము పోతా ఉన్నాం కాబట్టి ఎంతమంది వింటా ఉన్నాం మనం ఇన్ని ఇక్కడ నుండి పోతున్నాం కానీ ఒక ధర ఉన్నాం వింటున్నాము రోజు వాక్యాలు వింటున్నాం కానీ దాచెట్టుకుంటున్నాం దాచెట్టుకో దాచెట్టుకునే ఉంటున్నాం కానీ ఇతరులకు మనం చెప్తున్నామా లేదా మనం జీవితంలో మనము చూసుకోవాలి మనం ఎవరైనా మనము పోయి చెప్పేసేయాలి దేవుడి కోసం వాక్యం ప్రార్థన చేయమంటే వెళ్ళిపోవాలి అట్లా చేస్తేనంట దేవుడు మనకి ఎట్టుంట నూతన బలంని ఇస్తా ఉంటాడు చూడు ఇక్కడ ఆ బాబుకి అట్లా కార్యము చేసిండు ప్రతి దేవుడు మనం మన మాట వింటుండు కాబట్టి ఆయన మాట మనం వింటున్నామా ఆయన మాట మనము వినాలి ఆయన మాట మనం వింటేనే ఆయనే మనకి సహాయము చేశాడు మనకి ఏం కావాలో మనకు మనకు తెలియకుండా దేవుడు తెలుసు మనకేం కావాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన సహాయము చేశాడు కాబట్టి ఆ దేవుడు ఏమంటుండంటే నూతన బలం ఉందనంటే ఆయన మాట మనము వినాలి చూడా బాబు మంచి మంచి ఆయన ఆయనతో చేసుకుంటుండు చేస్తా ఉన్నాడు కానీ దేవుడు అట్లా చేసిండు మనం ఏం మన వల్ల ఏం లేదు మనం వల్ల ఏమి కాదు మన లోపల దేవుడు ఉంటేనే కార్యము చేస్తూ ఉంటాడు కార్యము చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ దేవుడు కార్యము చేసిండు విజయాన్ని అక్కడ ఇచ్చిండు చూడు ప్రతి విషయంలో మనం దేవరి కోసం మనం అందరం చేసినాం దేవుడు సేవ అందరూ ఎక్కడెక్కడ మనం ప్రార్థన చేస్తున్నాం అందరికీ దేవుడు విద్యాన్ని ఇస్తా ఉన్నాడు మన సొంత శక్తి కాదు మన బలము కాదు ఏమి కాదు ఆయన శక్తి ఆయన బలమే మన వల్ల ఏమీ కాదు ఆయనకి మహిమ కలగాలి ఆయనకి ఘనత ఆయనకే స్తోత్రము కలగాలి కాబట్టి దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండే అదే నలభై మూడు అధ్యాయము ఏషియా నలభై మూడు పద్దెనిమిది మొదటి దిన వృత్తాంతాలు మొదటి దిన వృత్తాంతాలు నాలుగో అధ్యాయము పదో వచ్చిన ఇక్కడ ఏముందంటే ఎబ్బేజ్ గురించి ఉంది ఎబ్బేజ్ గురించి ఉంది ఎబ్బేజ్ గురించి అందరికీ తెలిసిన వాక్యం ఇది ఇక్కడ ఎబ్బేజ్ ఏం చేసినట ప్రార్థన చేసిందట ఎబ్బేజు ఇజ్రాయేల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దు విషాల నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి ఇట్లా ప్రార్థన చేసిండు ఎబ్బేజ్ అంటే మన తెలిసిందే ఆయన కోసం ఆయన అర్థము మనకు తెలిసిందే వేదన కాబట్టి ఆ ఎబ్బేజ్ ఎట్లా ప్రారంభించినట దేవుని గుర్చి మొర పెట్టినట నీవు నన్ను ఆశీర్వదించు మనం ఫస్ట్ యాకోబు గురించి కూడా విన్నాం మనము యాకోబు దేవుడి గారు ఏం చేసినట్ట పెనుగులాడి రాత్రంతా పెనుగులాడ ఏం చేసినట్ట ఆశీర్వాదము పొందుకున్నట ఇక్కడ ఎబ్బేజ్ కూడా అడుగుతా ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు నిశ్చయంగా నన్ను ఆశీర్వదించాలని దేవుని ద్వారా అడుతా అక్కడ యాకుబు అడిగి ఆశీర్వాదం పొందుకుంటూ ఇక్కడ ఇబ్బేజి కూడా అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు నా సరిహద్దును విశాల పరిచి నీ నాకు తోడుగా ఉండు తోడుగా ఉండ దయచేసి అని ఇక్కడ అంటా ఈ ప్రార్థన మనము ఎప్పుడన్నా చేసినామా నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు నా సరిహద్దును విశాల పరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను అతడు ఏం ప్రార్థన చేసింది దేవుడు అతనికి దయచేసిండట ఇక్కడ నాలుగు ఆయన చేసిండు ఆశీర్వాదం అడిగిండు సరిహద్దును అడిగిండు విశాల పరచమన్నాడు నీ నీ అస్తం నాకు తోడుగా ఉంచమన్నాడు కీరు రాకుండా ఆయన ఇక్కడ అడుగుతా ఉన్నాడు ఇట్లా మనం ప్రార్థన చేసినామా ఆశీర్వదించు సరిహద్దు విశాలపరచు సరిహద్దు విశాల పరచడం అంటే మనం పోయే మార్గం ని విశాలపరచడమే ఆయన చేయి మనకు తోడుగా ఉండాలి కీడు ఏ కీడు రాకుండా దాని నుండి దేవుడు మనం తప్పించాలి కాబట్టి ఆయన అలాంటి ప్రార్థన చేసిండు మనం కూడా ఇలాంటి ప్రార్థన మనము చేయాలే కాబట్టి దేవుడు మనకి తోడై ఉంటాడంటే ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి జాగ్రత్తగా వింటే దేవుడు మనకి తోడై ఉంటాడు ఆనాడు యాకోబు కూడా మన దేవుడి ధర పెనుగులాడి ఆయన యాకోబు మోసగా మోసగాడే కానీ ఆయన ఏం చేసిండ దేవుడి పెనుగులాడి విజయాన్ని పొందిండు మనము ఈ సంవత్సరం భయంకరమైన దినాలలో ఉన్నాం మనం కాబట్టి ఇంకా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుడి ధర ప్రార్థన ఇంకెక్కువ ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు మనని కాపాడుతూ ఉంటుంటాడు దేవుడు కాపాడుతూ ఉంటుంటాడు కాబట్టి ఎబ్బేజీ లాగా మనం ప్రార్థన చేయాలి మరి యాకోబు కూడా రాత్రి ప్రార్థన చేసిండు అట్లా మనం ప్రార్థన చేస్తేనంట దేవుడి మనము పోరాడి గెలగా దేవుడి మనము అడగాలి ఎందుకంటే ఆయనని ఇచ్చే దేవుడు ఆయననే మన తండ్రి మనం ఆయనని అడుగుతాం కదా ఇంకెవరిని అడతా ఆయనని మనము అడగాలి అడుగుతే దేవుడు మనకి సహాయం చేశాడు ఆశీర్వదించాలని సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మన చేసిన దానిని అతనికి దయచేసాను దేవుడు దయచేసిండట ఇట్లా ఆయన అనుకూలంగా ఆయన ఇంట్లో చేసిండట దేవుడు ఆయనకి దయచేసిండడు కాబట్టి మనం అట్లా ప్రార్థన చేయాలి దేవుడు మన చెయ్యి పట్టుకోవాలంటే ఆయన మాట విని ముందుకి నడవాలి ముఖ్యంగా ఆయన ఎందు మనము ఇట్లా ఉండాలంటే ఏ భక్తులు ఉండాలి ముఖ్యంగా ఆయన ఏంది భక్తి కలిగి ఉండాలి మన లోపల ప్రేమ ఉందనుకో ఆయన భయం లేకపోతే వేస్టే కదా కాబట్టి ఆయన భయము భక్తి కలగదు దేవుడు నన్ను చూస్తున్నానే భయం ఉండాలి భక్తి అంటే ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి ఉంటే దేవుడు మనకి తోడై ఉంటాడు ప్రతి దాండా మన ప్రార్థన వింటాడు దేవుడు సహాయం చేస్తాడు భయపడడానికి వీల్లేదు సమస్యను చూసి భయపడడానికి వీల్లేదు దిగులు పడడానికి వీలు లేదు నాకు ఒక చిన్న సాక్ష్యం చెప్తా నేను జాబుకి ఎక్కినప్పుడు ఫస్ట్ నేను నా పెళ్ళి కానప్పుడే నా డ్యూటీ రాసిరు డ్యూటీ మీద నా పేరు రాసిండు రాసినాక నేనేం చేసిన అంటే ఆ సార్ అన్నాడు చేస్తావమ్మా అన్నాడు అంటే నేను నా పెళ్లి కాలేగా సార్ అన్నట్టు మామూలుగా వేసిన సరే అని ఇంక నేను సరే మనం వెళ్ళిపో సరే అని నేను వెళ్ళిపోయినా ఏం చేశాడు లెటర్ రాపించిండు లెటర్ రాసి సంతకం పెట్టేసి నేను నీ డ్యూటీ వేరే ఇచ్చేశాను అని సంతకం పెట్టిపించేసి సంతకం నేను లెటర్ చదివినా సంతకం కూడా వెళ్ళేసినాను అని అయిపోయింది అంతా అయిపోయినాక నాది పెళ్ళైనాక రెండు సంవత్సరాల తర్వాత ఏమైందంటే మా చెల్లె ఏం చేసింది ఇట్లా డ్యూటీ లేచిన నాకు తెలియకుండా సంతకం పెట్టేసినావు అంట అంటే అవును పెట్టేసినా అని చెప్పేసిన ఉన్నమాట చెప్పేసిన పెట్టేసినా అని చెప్పడానికి సరథి అక్కడ వెళ్ళిపోయినాక నేను ప్రార్థన చేస్తా ఉన్నా ఏసు మరి ఉంటే నా డ్యూటీ ఉంటుంది అప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది నా డ్యూటీ ఉంటుంది లేకూడలేదు నీకు ఇష్టమే దేవుడా నీకు ఇష్టమే నేను ఇష్ట కాదు నీకు నేను అడుగు నేను నీకు నాకు నీకు అనుకూలంగానే నాకు అనుకూలంగా కాకుండా అట్లా ప్రార్థన చేయాలి దేవుడు అని ప్రార్థన చేస్తా ఉన్నా చేస్తా ఉంటుంది మా చెల్లెం చేసింది అంటే నువ్వు అట్లా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు చెప్పింది నేను లెటర్ రాసేసినా కదా అంటే ఇంకొక ఆమెకి ఏం చేసింది మొత్తం రాసేసిండు లెటర్ రాసి ఆమెకి ఇస్తానని ఆమె పేరు మొత్తం ఎక్కిచ్చేసిండు ఇక ఆమె బ్యాంక్ అకౌంట్ అవన్నీ తీసేసాలి అవన్నీ తీస్తానని పెట్టేసిండు మా చెల్లె ఏం ఇట్లా అయింది నువ్వు అంటే సరే వస్తే ఆహారం అంటే ఏడుంది నీ డ్యూటీ అని అని అనేసిండు మా చెల్లె అడిగింది ఇట్లా మా అక్కది డ్యూటీ అంటే సంతకం పెట్టేసింది కదా సంతకం పేరు పేరు మీరు రాసేసిన అని చెప్పేసారు చెప్పాగానే సరే మా చిల్లని సరే రాసింది సార్ మా ఇష్టం మేమైతే అడుగుతున్నాం అని అనే సరే అని మళ్ళీ మమ్మల్ని చిన్నప్పటి అంటే మా అమ్మ డ్యూటీకి ఎక్కినప్పటి నుంచి అమ్మ ఏం చేసిందంటే ఇక మా ఇంటిలో అందరినీ ఆమె పెట్టేసింది డ్యూటీలో ఆమెనే డ్యూటీ పెట్టించింది ఇక మా అమ్మ పలానా ఆమె కూర్తురు అన్నట్టు చిన్నప్పటి నుంచి మమ్మల్ని కాబట్టి ఆ సార్ చేసిండు ఈసారి తీయని మళ్ళీ మాట్లాడితే సరే అని నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయినాక ఏమైందంటే ఆ రోజు ఇదే ఇదే ఇదే పండుగ దినమే తీసుకుపోయి ఒక గ్రౌండ్ ఎస్విఎస్ స్కూల్ అని మమ్మల్ని అక్కడ అక్కడ పోవాలమ్మా అంటే సరే అని అసలు నన్ను పిలవలే ఇంకోసారి తీసుకొని పోయిండు పోతే అక్కడ ఇంకో డీసీ పెద్ద సార్లు నువ్వు రెండు సంవత్సరాల నుంచి నువ్వు వెళ్ళిపోయి అని చెప్పేసిండు సరే అని నేను ఏం సపోర్ట్ గమ్మున వచ్చేసిన మళ్ళీ నన్ను ఏసారి అయితే విదీసిండు ఆయన వచ్చిండు ఒక ఐదు నిమిషాలలో నన్ను మళ్ళీ ఆ సార్ విలిసి ఎవరైతే నన్ను పెద్ద సారు వెళ్ళిపోమన్నాడో ఆయన మళ్ళీ విలిచిండు నేనైతే ప్రార్థన చేసిన అంతే ఏసుప్రభా నీకు ఇష్టం ఉంటే నేను చేయాలి లేదు నేను ఆల్రెడీ రెండు సంవత్సరం రాలే నేను సంతకం కూడా పెట్టినా దేవుడా ఇది లెటర్ కూడా రాసిన లెటర్ మీ సంతకం కూడా పెట్టినా నీకు ఇష్టం ఉంటే రాని లేదు ఏసుప్రభా అనేసి నేను ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయినాను ఎంతేనా మళ్ళీ నేను అసలు మళ్ళీ వేరే దగ్గరికి వచ్చినా వేరే ప్లేస్ కలికి వచ్చినా అక్కడ ఆ సార్ ఇంకోసారి తన అన్నాడు ఆమె ఆ అమ్మాయిని ఇక్కడికి ఎందు తీసుకొచ్చిన నువ్వు నువ్వు వెటో తీసుకొచ్చినావు మళ్ళీ తీసుకురాపో అంటే మళ్ళీ ఆ సార్ దగ్గర తీసుకొచ్చిండు ఐదు నిమిషాలలో దేవుడు అక్కడ ఏం చేసిండే మళ్ళీ ఎవరైతే వద్దన్నారో మళ్ళీ విలిచిర్రు అప్పటి నుంచి ఇప్పటికి నేను దేవుడు నా డ్యూటీ నాకు ఇది దేవుడు అక్కడ కార్యము చేసిండు చూడు అక్కడ నేను అసలు నేను అనుకున్నా అడిగిన మా ఇంట్లో అడిగినా నేను రాలే అసలు చేయాలని అనుకున్నా కానీ మా చెల్లెన్నది ఎవరు మన అంటే మా చెల్లెన్న చేయాలి చేసుకుంటేనే మంచిదని చెప్పింది ఇక్కడ దేవుడు కార్యం చేసిండు విజయ ఇచ్చిండు చూడక్కడ అంత పెద్ద సారు కూడా కాదన్నా సారు దేవుడు అక్కడ కార్యము చేసిండు విజయ ఇచ్చిండు దేవుడు అదే అంటున్నాడు దేవుడు మనము ఇస్తాడు మనం ఏం ఇస్తాడు కానీ ఆయన మనము ఆయనకి ఇష్టానుసరంగా మనము ఉంటేనే దేవుడు కార్యము చేశాడు ఆ లెటర్ కూడా దేవుడు తారమాన చేసిండు అసలు వేరే వాళ్ళకి కానీ దేవుడు అక్కడైనా కార్యం చేసి విజయ ఇచ్చిండు మనము అనుకుంటాం కానీ దేవుడు మనకి సహాయము చేస్తా ఉంటాడు కానీ దేవుడు మాట మనం విన్నాలే దేవుడు ప్రతి దాంట్లో దేవుడు మనకి విద్యాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతిదీ సహాయం చేశాడు ఆయన మాట విని జాగ్రత్తగా ఉండి మనం ముందుకు నడుస్తే దేవుడు సహాయము చేశాడు చిన్న సాక్ష్యము వాక్యము దేవుడు దీవించను గాక స్తోత్రం పరశుద్ధురా మైమాల రజా నీకు వందనాలు తండ్రి యేసుకృష్ణజానికి వందనాలు తండ్రి వాక్యం మీరే మాతను మాట్లాడిన దేవానికి వందనాలు ఏసుకృష్ణ రజానికి స్తోత్రం దేవ యేసుకృష్ణానికి వందనాలు తండ్రి మీరే ఆత్మకార్యం జరిగించండి దేవని మాట శ్రద్ధగా వినాలి దేవని నీ నిబంధనగా గైకొని మీరు నడుచుకోవాలా దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవ మా మమ్మల్ని దేవా నిశ్చయంగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మా సరిహద్దులను విషాల పరిచి నీ ఉంచి ఏ కీడు రాకుండా దేవా మరి అందరి బిడ్డలకి మీరు తోడై ఉండండి వాక్యం ద్వారా అతను మాట్లాడినా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఏ శ్రీకృష్ణ నాడు వచ్చిన ఆమె తండ్రి ఆమెన్ ప్రజలాడు బ్రదర్ నేను అంశాల గురించి ప్రార్థిస్తాను సిస్టర్ మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కలిగిన దేవా కృపా కణికరం గల తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఇదిగో నా తండ్రి దేవ నాయన నీ యొక్క వాక్యం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడినారు ప్రభ కాబట్టి ఆయన మీ మాట వినేవారిగా తండ్రి నీకు లోబడే వారిగా నీ భయభక్తులు కలిగే ప్రభ తండ్రి మేము ఉండుటకు నైనా మాకు సహాయము దయచేయండి ప్రార్థనలో ఎడతెగక విసుగక నిత్యమునైనా ప్రార్థించే వారిగా మేము ముంటకు సహాయము దయచేయండి ప్రతి విషయంలో ప్రభావ నైనా కష్టమైన శ్రమైన ఏదైనా ప్రభా తండ్రి మాకు ఇమానుయల్గా మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడో ప్రభ కాబట్టి నిన్న బట్టి మేము ధైర్యంగా ఉండాలా దేనిని బట్టి మేము కృంగిపోకుండా తండ్రి నిరుత్సాహపడకుండా అధైర్యపడకుండా తండ్రి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైనా నీ వైపు మేము ముందుకు పోవటకు సహాయం దయచేయండి ఎట్లయితే ప్రభనైనా యాకోబునైనా రాత్రంతా పెనుగులాడి ఎట్లయితే ఎబ్బేజు ప్రార్థించి తండ్రి అతని మనమే మీరు ఆలకించినైనా తండ్రి అతను చేసిన ప్రార్థనకు మీరు జవాబిచ్చారో ప్రభా తండ్రి మేము కూడా తండ్రి ప్రతి విషయంలోనైనా నీ మీద ఆధారపడేవారిగా నిన్ను ఆశ్రయించేవారిగా ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా ప్రభా నాయన నీ సన్నిధిలో ఉండి మరుపెట్టినైనా నీ ద్వారా సహాయం పొందేవారిగా మేము సహాయము దయచేయండి అలాగే తండ్రి ప్రతి విషయంలో నీ మాట వినేవారిగా మేము సహాయము దయచేయండి దేవా తండ్రి యొక్క వాక్యాన్ని బట్టి దేవా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభ ఇదిగో నా తండ్రి మా దేశ ప్రజల గురించి నాయన మేము ఈ దేశంలో ఇంకా ఎంతో మంది విగ్రహ ఉన్నారు నరహంతకులు ఉన్నారు దొంగలు ఉన్నారు వ్యభిచారకులు ఉన్నారు తండ్రి ఎంతో మంది నాస్తికులు ఉన్నారు ప్రభ ఇంకా ఎన్నో చోట్ల సువార్త ప్రకటించబడని గ్రామాలు ఉన్నాయి ప్రభ నాయన రాష్ట్రాలు ఉన్నాయి తండ్రి తండ్రి వాళ్ళందరికీ నాయన నీ సువార్త ప్రకటించబడాలా ఆ సువార్థ ప్రకటించబడిన ఆ యొక్క సువార్తని బట్టి అందరూ నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిత్వం పొందిన ప్రతి ఒక్కరు నాయన రక్షించబడాలా దేవ కాబట్టి ఈ లోకంలోనైనా ఉన్న ఏ ఒక్కరు కూడా నశించిపోకుండా దేవ అంతటా అందరూ మారు పొంది బాప్తిత్వం పొందులాగున ఈ దేశమంతా నాయన రక్షణ పొందులాగున మీ సహాయం దయచేయండి అలాగే తండ్రి ఎవరైతే పడిపోయిన సేవకులు తండ్రి వాళ్ళందరినీ మరలా నైనా తండ్రి మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మతో నింపి అభిషేకించి వాళ్ళందరూ ప్రభానైనా తండ్రి వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకొని ప్రభా నీ సేవలో ముందుకు కొనసాగే వారిగా ఉన్నట్లకు నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే బ్లెస్సింగ్ సిస్టర్ కున్న యొక్క కంటు చేతి నుంచి ఆమెను మీరు స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే దక్షకు అనే సిస్టర్ గురించి ఆ ఇన్సులిన్ గురించి షుగర్ గురించి ప్రార్థిస్తుండగా నాయన మీరు పొందిన గాయముల చేత స్వస్థతనైనా దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే తండ్రి ఎంతో మంది హాస్పిటల్లోనైనా నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడిన వాళ్ళు ఉన్నారు దీర్ఘకాలిక రోగములతో బాధపడే ఉన్నారు ఎంతో మంది ఐసియూలో ఉన్నారు తండ్రి మీరు కనికరించి వారి పాపాలందరినీ నాయన మీరు క్షమించి నాయన అందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రతి సంఘం నాయన సర్వసత్యంలోకి రావాలా అనేకులని శిష్యులుగా చేయాలా తండ్రి నాయన పెండ్లి కుమార్తె వల్లే నాయన యొక్క నాయన రాకడకు వధువులాగా సిద్ధపడి నాయన ఉండుటకు సహాయం దయచేయండి ఎలాంటి మడత కానీ మచ్చగాని ఎలాంటి కలంకం లేకుండా తండ్రి ప్రతి క్రైస్తవ సంఘమునైనా హరీతిగా నీ రాకడుకు సిద్ధపడలాగున తండ్రి వాళ్ళ దివిటిలో సిద్ధపరచుకొని ఆయన వెలిగేవారిగా ఉండటకు సహాయం దయచేయండి అలాగే కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుని సేవకురాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా ప్రభా అనేకులకు నిస్వార్థ ప్రకటించే వారిగా తండ్రి ప్రతి ఒక్కరి మీదని యొక్క నూతనమైన పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి ప్రతి ఒక్కరి ద్వారా తండ్రి మీకు మహిమకరంగా తండ్రి అనేకులు రక్షణలోకి వచ్చులాగిన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవానాయన అలాగే సంతానం లేని వారికి దేవా మీరే సంతానం అనుగ్రహించండి తండ్రి బైబిల్లో ఉంది ప్రభా నైనా తండ్రి అవ్వనింది దేవుని దయ వల్ల నేను ఒక మనుషుల్ని సంపాదించుకుంటాను కాబట్టి గర్భఫలము కలగాలన్నా అది నీ దయ వలనే ప్రభ కాబట్టి ప్రతి ఎవరికైతే గర్భఫలం లేదో సిస్టర్స్కి ప్రభ వాళ్ళందరి పట్ల మీ కనికరం చూపించి మీ దయ చూపించి వాళ్ళందరికీ గర్భఫలం అనుగ్రహించమని ఆ బహుమానాన్ని ఆ యొక్క తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఎవరైతే నిరుద్యోగంతో ఉన్నారో తండ్రి వాళ్ళందరికీ మంచి జాబులు దయచేయండి ఆర్థికంగా వారిని మీరు నైనా మెరుగుపరచండి వాళ్ళకున్న అవసరాలు అక్రతలన్నీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహం కానీ వారు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ సిస్టర్స్ తండ్రి వాళ్ళందరికీ అయినా ఈ సంవత్సరంలో మంచిగా వివాహం జరుగులాగినా మీరు సహాయం దయచండి వారికి ఉన్న ప్రతి ఒక్క ఆటంకాలు తొలగించండి దేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క ఘనమైన కార్యం జరుగులాగా మీ దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే చిల్డ్రన్స్ గురించి యవనస్తుల గురించి మేము ప్రార్థిస్తుండగా దేవా వాళ్ళందరూ ప్రభ ఎవరైతే సమయలు ఎట్లయితే బాలుడైన సమయలు బాల్యం నుండి నీ సన్నిధిలో ఎదుగుతూ ప్రభా వయసునందు జ్ఞానమందు మనుషుల దయ నీ దయ్యందు వర్దిల్లిండ ప్రభానైనా కాబట్టి ప్రతి చిన్న పిల్లలు ఆ రీతిగానే నీ సన్నిధిలో ఎదిగే వారిగా తండ్రి నీ యొక్క శిక్షలో బోదలోను పెంచబడే వారిగా వయసు జ్ఞానమందు మనుషులు దయందు నీ దయందు వరిదిల్లే బిడ్డలుగా నీ యొక్క శిక్షలో బోధలో ప్రతి బిడ్డ పెంచబడేలాగానైనా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రతి యవనస్తులు ప్రభావ ఎలాంటి చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు ఎలాంటి లోక సంబంధమైన వాటిల్లో ఆకర్షించబడకుండా తండ్రి మీ వైపు ఆకర్షించబడినైనా తండ్రి వాళ్ళు ఉండుటకు సహాయం దయించండి వాళ్ళ భవిష్యత్తును కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి వాళ్ళు కూడా రేపటి దినం ప్రభా నీ సేవకులుగా మీరు మార్చండి తండ్రి తల్లిదండ్రులకు మంచి కీర్తిని తెచ్చే బిడ్డలుగానైనా నీ ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నాము అలాగే తండ్రి ప్రతి కుటుంబంలో ఇంకా ఎవరైతే మారు మనసు లేదో ఇంకా ఏ కుటుంబంలో అయితే రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి వాళ్ళందరూ మారు మనసు పొందాలా రక్షణ పొందాలా నాయన యహోసు అన్నట్టు నేను నా ఇంటి వారు యహోవాను సేవించదం అన్నారు తండ్రి కాబట్టి నాయన జక్క ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ప్రభ ప్రతి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకొని బాప్తిత్వం పొందేలాగా సహాయము దండి ప్రతి ఒక్కరూ ప్రభ నీ ఉండేలాగన మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే నందన అనే గురించి ఆ బాబుకున్న ప్రతి అనారోగ్యం నుంచి తేవ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము అలాగే శృతి సిస్టర్కున్న ప్రతి గ్లాల్ బార్డర్ గురించి ఆ రాళ్ళు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో కరిగిపోనుగాక ఆ కుటుంబానికి నాయన మీరే మారు మనసు రక్షణ దయచేసి ఆ కుటుంబంలో మీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాము అలాగే విద్యోనుబాబు గురించి ఆ సర్జరీ గురించి మేము ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే లక్ష్మమ్మ సిస్టర్కున్న గర్భసంచులో సమస్య నుంచి మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ నుంచి స్వస్థపరచండి దేవా తండ్రి ఆమెకున్న ప్రతి క్యూడు శోధన కొట్టిపోయండి కుటుంబంలో ఉన్న అందరికి దేవా మీరే మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే ప్రమీలమ్మ సిస్టర్కున్న గొంతులో గడ్డ నుంచి స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే అభిజ్ఞ అనే చిన్న పాప గురించి ఆ ఫిట్స్ నుంచి నరాల బలహీనత నుంచి ఆ బిడ్డని మీరు స్వస్థపరచండి ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాము అలాగే సుందర్రా బెదర్కున్న ప్రతి లెవర్ సమస్య నుంచి ప్రతి చెడు అలవాట్లు చెడు వ్యసనాలు అన్నిటి నుంచి ఆయన మీరే విడుదల దయచేసి ఆ బ్రదర్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేమని సంపూర్ణ మారు మనసు దయచేమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే రేణుకా సిస్టర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సిస్టర్కి మంచి స్వస్థత ఆరోగ్యం దయించేయండి మంచిగా అరుగుదల దయించేయండి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఏదైతే భుజం నొప్పి నుంచి ఆమెను స్వస్థపరిచి మీ సేవలో మీ పరిచర్యల్లో వాడుకోమని ప్రార్థిస్తున్నాము అలాగే దేవి సిస్టర్ గురించి ఆ సర్జరీ విషయంలో మీరే కార్యం జరిగించండి తన భర్తకి తండ్రి తాగు నుంచి విడుదల దయించండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయించమని ప్రార్థిస్తున్నాము అలాగే సరిత సిస్టర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆమెను ముట్టండి తాకండి స్వస్థపరచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయండి లక్క అనే చిన్న పాపకి ఆ కాల్బోన్ విషయంలో ప్రభా మీరే ముట్టండి తాకండి స్వస్థపరచండి తండ్రి మంచి ఆరోగ్యం దయచండి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు రక్షణ దయచేయండి అలాగే శివదాస్ బ్రదర్ యొక్క బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆ బ్రదర్ నిరు ముట్టి తాకి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే అన్సిక అనే చిన్న పాప గురించి హైషుగర్ నుంచి ఆ బిడ్డని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవాయన నాగేశ్వరరావు బ్రదర్ కున్న లంగ్స్ లో ఉన్న ప్రాబ్లం నుంచి ఇన్ఫెక్షన్ నుంచి మీరు స్వస్థత దయచేసి కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మారు మనుసు రక్షణ దయచేమని ప్రార్థిస్తున్నాము నాయన బ్రదర్ రమేష్కున్న ప్రతి చెడు అలవాట్ల నుంచి చెడు వ్యసనాలు అన్నిటి నుంచి విడుదల దయచేయండి రక్షణకు తగినట్టుగా జీవించే జీవితం దయచేయండి నూతనమైన మారుమనుసు దయచేయండి దేవ తనకున్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి నాగరాజ్ బ్రదర్కున్న ప్రభా ఆ యొక్క ఇంటి విషయంలో ప్రభ మీరే సహాయపడండి ఆర్థికంగా మీరు సహాయపడండి ఆ ఇల్లు కట్టబడుటకు సహాయం దయచేయండి ఆయనకున్న ప్రతి తాగు నుంచి విడుదల అనుగ్రహించి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా అలాగే అశోక్ బ్రదర్ గురించి అయినా తనకున్న పసుకిల నుంచి పక్షపాతం నుండి మీరు స్వస్థపరచండి తను కలిగి ఉన్న నిరాశ నిస్పృహ నుండినైనా తీసివేసి మీరే ధైర్యపరిచినైనా విశ్వాసంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవ సోనీ సిస్టర్కున్న ప్రతి అనారోగ్యం నుంచి ఆమెను స్వస్థపరచండి దేవ ఆమెకున్న ప్రతి క్యూడు శోధన కొట్టివేసినైనా ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఆ రీతిగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్వస్థతలునైనా మీరు దయచేయమని ఆ కుటుంబానికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ ఆరాధనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి వాళ్ళు వెళ్ళే పనుల్లో రాకపోకల్లో అన్నిటిలో తోడుగా ఉండండి మరి ముఖ్యంగా ప్రభ ప్రతి ఒక్కరునైనా వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరీ జాగ్రత్త తండ్రి మీ గురించి అనేకులకు సువార్త ప్రకటించే తండ్రి అనేకులను ప్రభా రక్షణలోకి నడిపించే మీ కొరకు ఒక బలమైన పాత్రలుగా సాధనములుగా తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి వాళ్ళకిచ్చిన ప్రతి తలాంతులు అభివృద్ధి పరుచుకోవాలా అనేకులకు వెలుగుగా ఉండాలా తండ్రి ఎందుకంటే ఈ లోకానికి మమ్మల్ని వెలుగుగా పెట్టినావు ప్రభా కాబట్టి మాలో ఉన్న వెలుగునైనా చీకటిగా కాకుండా తండ్రి మమ్మల్ని లోకానికి ఉప్పుగా పెట్టినావు కాబట్టి ఉప్పు నిస్తారం అది దేనికి పనికిరాదన్నావు ప్రభా కాబట్టి మేము ఉప్పులాగా ఉండాలా వెలుగులాగుండాలా అనేకులకు నాయన తండ్రి నాయన నీ వైపు నడిపించే నాయన తండ్రి మేము ఉండాలా తండ్రి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని వాళ్ళ పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి ఒక్క అవసరాలు అక్రతలన్నీ మీరు తీర్చి ప్రతి ఒక్కరికినైనా మీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించమని వాక్యం చెప్పిన సిస్టర్ కూడా మీరు దీవించి ఆశీర్వదించి తనకున్న ప్రతి హృదయ వంచులు మీరు తీర్చండి వాళ్ళకి ఏం అవసరం ఉందో దేవా సమస్తం మెరిగిన దేవుడు వాళ్ళ అవసరాలు అక్రతలు మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అన్నా ప్రైజ్లాడు అన్నా ఆశీర్వాదం ఇవ్వండి హలో నా బ్రదర్ వాటర్ మీరు ఇవ్వండి ఆశీర్వాదం అన్నా ఇస్తా అన్న కళ్ళు మూసుకోండి మన ప్రభుకృప్ శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైనా